నైవతత్ సంసార విషయం విషయం అంటే ఫీల్డ్ గోచరం సంసారము అనే ఫీల్డ్ ని అతిక్రమించినది కానే కాదు సంసారం అనే ఫీల్డ్కి డెఫినేషన్ ఏమిటో తెలుస్తుందండి జన్మ మరణములు నెంబర్ వన్ సుఖ దుఃఖములు నెంబర్ టూ అది సంసారం ఉంటే ఆ ద్వంద్వాల్లో పడి కొట్టుకుంటూ ఉంటాడు శంకర్ల ఎవరి దృష్టాంతం చెప్పారంటే అలాదు ఆనప బొర్ర ఆనపకాయ బొర్ర ఉంటుంది సరే ఎండిపోయిన ఆనపకాయ బొర్ర అంటే అది సముద్రంలోకి వచ్చింది వెళ్ళి ఎవడో పడేస్తాడు సముద్రంలో గదిలో ఒకటి సముద్రానికి చేస్తుంది ఆ సముద్ర కేకటాల్లో ఆనపకాయ కూడా పైకి వెళ్తుంది పైకి వెళ్తుంది దానిపై సంసారం ప్రజాపతి స్థానాన్ని పొందుతాడు ఆ పుణ్యం అయిన మంచిగా మళ్ళీ వస్తాడు ఆ కల్పం అయిన అది అది నెంబర్ వన్ జన్మ మరణమే అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది సుఖము దుఃఖము ఓ రోజు సుఖం ఇంకో రోజు దుఃఖం ఈరోజు ఆరోగ్యం బాగానే ఉందండి ఎక్కడ ఇక్కడ కడుతున్నాడు అక్కడ నా జై చేశాను అడిగింది నేను బాగానే ఉన్నాను అని అనుకుంటాడు మొన్న ఏదో ఇంకొకటి ఏదో తేడా వస్తుంది మళ్ళీ డాక్టర్ గారు మళ్ళీ డైరెక్ట్లు కారు దాంట్లో మళ్ళీ దాంట్లోనే మళ్ళీ సుఖం మంచి మన మనస్సుకి డాక్టర్ దొరికారు సుఖం సుఖం కానీ వ్యాధి యొక్క నొప్పి కంటిన్యూ అవుతూ ఉంటుంది దుఃఖం ఆ డాక్టర్ ఫీజు కొంచెం తక్కువ తీసుకొని మనకి ఏదైనా కొంత బెనిఫిట్ చేశా కనుక సుఖం కానీ మరి వ్యాధి యొక్క దుఃఖం కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇది దుఃఖం ఆ మందు వేసుకుంటే మొన్నటి కొద్దిగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది సుఖం ఎప్పుడు తప్పించులేదు మరి మీరు దీన్నంతా పరిశీలించాల్సి ఉంటుంది అంచేత నేను మనిషి ఎలా ఉంటాడు సంస్కారం అంటే ఇంకొకటి చెప్తున్నాను మీరు గమనించండి మనము చేరుకోవాల్సిన చోటికి ఇంకా చేరుకోలేదు అనే దానిపై అకు ఇన్కంప్లీట్నెస్ ఇన్కంప్లీట్నెస్ అప్పు ఫుల్ఫిల్మెంట్ లేకపోవడం అన్ఫుల్ఫిల్మెంట్ నేను చేరవలసిన చోటికి పలేదు ఏమంట పొందవల చిన్నది ఇంకా పొందలేదు ఇప్పుడు మీరు ఎప్పుడైనా అంటే మీకు నేను ఓపెన్ గా ఈ మెడిటేషన్ చెప్తున్నా సంసారం మీకు బయటకు వచ్చాను అంటే ఇలాంటి చెప్తానంటే మీరందరూ సుఖశాంతులతో ఉండాలని నాకు ఒక ఆకాంక్ష అందుకోసం అలా చెప్తూ ఉంటాం ఎందుకు వచ్చింది ఆకాంక్ష ఏమో ఎందుకు వచ్చిందో అలా వచ్చింది సో మీరు ఎప్పుడైనా నడిచేప్పుడు నడిచేప్పుడు మీ మనస్థితి ఎలా ఉందో చూసుకోండి ఇప్పుడు దానికోసం ఇప్పుడు లేక నడవక్కల ఉన్నారు కదా అవి ఎలా ఉంది అడుగు మీద అడుగు అడుగు మీద అడుగు ఎలా వేస్తారు మనం చేరుకోవలసిన చోటు ఒకటి ముందు ఉన్నది ముందు అంటే దేశము దేశ ముందున్నది కాల ముందున్నది అప్పటికప్పుడు చేరుకోవాల్సిన చోటు చేరుకున్నట్టు అయిందా కాలేదు నడుస్తున్నాం కదా మరి ఇంకా చేరుకోవాల్సిన చోటికి చేరుకోలేదు దేశత కాలత ముందున్నది చేరుకోవాల్సింది వాడి పేరే సంసారం బుద్ధులు నడిచేవట్ట ఆయన ఎలా నడిచేవట్టంటే ఈ అడుగు అడుగు వేస్తాడు అడుగు ఎందుకు వేస్తాడంటే చేరుకోవలసిన చోటు ముందు ఉన్నది కాబట్టి వేసిన అడుగు కాదండి ఆ అడుగు అయితే సంసారం అంటారు ఆ అడుగు ఏంటంటే నేను చేరుకోవలసిన స్థితిని ఎప్పుడూ చేరియే ఉన్నాను అని అడుగు వేస్తాడు అది బుద్ధుని యొక్క నడక బుద్ధుడు నడిచిన ఎన్ని వందల మైళ్ళు నడిస్తే అన్ని వందల కూడా చేరుకోవాల్సిన గమ్యము చేరుటకై నడవలేదు ఆయన ఎందుకంటే చేరుకోవలసిన గమ్యాన్ని ఇంకా చేరుకోవాల్సి చేరుకోలేదు అంటే వాడు బుద్ధుడు అవుతాడా అబుద్ధుడవుతాడా అబుద్ధుడు ఆయన చేరుకోవలసింది నేను చేరవలసిన గమ్యాన్ని ఎప్పుడో చేరేశాను నేను చేరుకోవాల్సింది ఏమీ అనే అనే కాన్షియస్నెస్ లో ఆ అంతర్దృష్టిలో ఆ అంతచేతన అలా ఉంటుంది ఆయన లోపల ఉండే చేతన ఎలా ఉంటుందంటే చేరుకోవాల్సింది నేను ఎప్పుడో చేసేసాను ఎక్కడ చేరాల్సింది ఏమీ లేదు అనే అంతశ్చేతనలో నిలిచి ఉండి నడుస్తూ ఉంటాడు అలా నడుస్తూ మెడిటేషన్ అంట బుద్ధుడు ప్రవేశపెట్టిన మెడిటేషన్స్ ఇదే మీతో వాకింగ్ మెడిటేషన్ కాబట్టి అది చాలా కాబట్టి ప్రజాపతి స్థానాన్ని పొందాడు కానీ ఇంకా సంసారే ఎందుకంటే ఇంకా ఏదో మనం పొందాల్సింది పొందలేదు అని అనుకుంటున్నంత కాలము వాడు ప్రజాపతి స్థానాన్ని పొందినా కూడా సంసారము అధిగమించిన కాలేదు ఏమండి మీకు చెప్తా చూడండి మీరు ఇంకా చేరుకోవలసిన స్థానాన్ని చేరుకోలేదు అనే ధోరణిలో దాన్ని ధోరణి ఉంటారు ఆ రకమైన కాన్షియస్నెస్ లో ఆ కండిషనింగ్ లో మీరు జీవిస్తూ ఉన్నంత కాలము మీరు ఇన్సెక్యూరిగానే జీవిస్తారు సెక్యూరిటీ ఉండదు ఏదో ఇన్సెక్యూరిటీ ఏదో బెంగ చిన్న బెంగ ఉండొచ్చు రెండు బెంగ ఉండొచ్చు ఏదో బెంగ అలాగే జీవిస్తూ ఉంటారు అందరూ అని జీవిస్తారు కూడా అలాగే జీవిస్తారు సన్యాసులు కదా అని వాళ్ళకేవో లక్ష్యాలు ఉంటాయి ఆ లక్ష్యాలను చేరుకోవడం కోసం వాళ్ళు జీవిస్తూ ఉంటారు కొత్త ఆశ్రమం కట్టాలి లక్ష్యం బతుకున్నాడు అనుకోండి వాళ్ళు దానికోసం బతుకుతూ ఉంటాడు దానికోసం వాళ్ళు డబ్బులు వసూలు చేసుకుంటూ ఉన్నాం అక్కడ గోడ మీద గోడ మీద పెట్టుకుంటా ఉన్నాం మహాత్ముడు అన్నాడు అంటే హృషికేశ్ లెక్క గాడిజ భుజం మీద రాళ్ళు మోసుకొస్తుంది గాడిజ వాడు కూలు ఏ బేసిక్స్ మీద ఇస్తాడంటే ఎన్ని గాడిదల ఎన్ని గాడిద వేసిన రౌండ్లు ఎన్ని అది లెక్క కాబట్టి గాడిధలను లెక్క పెట్టుకుంటూ ఉంటాడు వాడు నాలుగు గాడిదలను పట్టుకొస్తాడు నాలుగు గాడిదల భుజల మీద వాళ్ళు లేకపోతే కట్టలు పట్టుకొచ్చి డబ్బు చేస్తూ ఉంటాడు వీరు గాడిజల్ని కవర్టీ చేసుకుంటూ ఉంటాడు ఫస్ట్ ట్రేపు నాలుగు సెకండ్ ట్రేప్ ఎనిమిది అలాగే సాయంకాలం ఈవేళ ఇరవై ఆరు గాడిదలు అని కవంటీ చేసుకుంటాడు ఆ గాడి పాపం కష్టపడుతూ ఉంది దానికి నబ్బికి పుండీ నేవు అవన్నీ చూసుకుంటే ఇంకే ఆశ్రమం ఎలా కడతాడు అవన్నీ చూసుకుంటే కూడా ఆశ్రమం అక్కడతోట అక్కడనే ఆ గాడిదల్ని వదిలిపెట్టేసేరే ఇంకా అక్కడి నుంచి నువ్వు తీసుకురావద్దని ఆ నక్షత్రానికి పెట్టకపోతాడు అవన్నీ చూసుకోడు గాడిదల్ని ఆ గాడిదల హింస అదంతా కూడా అది వేరే దుకాణం అవుతుంది ఆశ్రమం కట్టడమే లక్ష్యంగా పెట్టడం ఇక్కడ అలా ఆశ్రమం కొడుతూ ఉంటాయి అంతా మతం పేరు జల్లి కట్టు అన్నది నడుస్తుంది దానికి మతానికి దానికి ముడి మతం చేసుకోవాల చేస్తారు సంస్కృతి అనే పేరుతో ఆ బుల్ని ఆ రకంగా వీళ్ళు వెయ్యి మంది ఉంటారు సింగిల్ బుల్ వీళ్ళు ఏం చేయాల్సి ఉంటుందంటే వెయ్యి మంది కలిసి వెయ్యి బుల్స్ ని వీళ్ళు అటాక్ చేయండి ఒక్కొక్కరు ఒక్కొక్క బుల్ అటాక్ చేస్తే తెలుస్తుంది అలా కాకుండా వెయ్యి మంది కలిసి ఒక బుల్ని అటాక్ చేస్తే మనం విదేశానికి వెళ్ళి మహా సంస్కృతి కావబోతుంది మేము ప్రపంచంలో కూడా ఏది మోస్త ఏషియన్ మోసం పెద్ద వేదాంతం లాంటిది లేదు హిందూ ధర్మం లాంటిది లేదు మేము పెద్ద పెద్ద రూపంగా చెప్తూ ఉంటాం ఆ రకంగా రెండు ఆధ్వర్యంలో సంపాదించుకుని వస్తూ ఇక్కడ జల్లికట్టు లాంటి మహాపాపాలని విధిస్తూ వస్తూ ఉంటాం కానీ మహాపాపం కంటే గోవధాన్ని గోమాంస భక్షణం ఎంత పాపమో ఢిల్లీ కొట్టి కూడా అంతే సుప్రీంకోర్టు మొత్తుకుంటాం వద్దురా అప్పచ్మెంట్ పాలసీ అన్నది మన ప్రభుత్వం వాళ్ళు ప్రారంభం నుంచి వస్తుంది అదే కుద్ర గొప్ప అదే నడుస్తూ ఉంటుంది ఒక్క క్షణం అది పోదు అలా అస్తూ కాబట్టి ప్రజాపక స్థానం కూడా ఎందుకని ఆయన భయపడుతున్నాడు భయం ఉందంటే సంసారం భయం లేకపోతే ఈ క్షణంలో మీరు ప్రజాపతి కంటే పరిస్థానంలో బ్రహ్మస్వరూపులుగా నితూ ఉంటారు ప్రజాపతి కూడా సంసారంలోనే ఉన్నాడు అనే ఈ విషయాన్ని ఇది ప్రదర్శన్నా కాబట్టి ఈ విషయాన్ని చూపించబోతు మంత్రం చెప్తోంది ఎవరు చెప్తోంది ఇప్పుడు అదైంది కదా సో సో బిజినెస్ ఆయన భయపడ్డాడు అప్రహారిటీ అయితే భయపడ్డాడు అంటే ఆయన కూడా సంకారంలోనే ఉన్నాడు మళ్ళీ ఇది ఆయన భయపడ్డాడంటే డిఎన్ఏలో భయాన్ని ప్రవేశపెట్టాడన్నమాట ఎందుకంటే మనందరం ప్రజాపతి గారి సంతానం ప్రజాపతి గారు డిఎన్ఏ మనకు సంక్రమిస్తుంది కాబట్టి ఆయన భయపడ్డాడు కాబట్టి ఆ డిఎన్ఏలో భయం వచ్చేసి ఈనాటికి కూడా ఒంటరిగా ఉన్నవాడు భయపడుతూ ఉంటాడు యథాయం ప్రజాపతి అన్న కాదు స ప్రజాపతి ప్రథమీ పురుషవిధ వ్యాఖ్యా స్వవిభేదన ప్రతీక స్వవిభేదన ప్రతికే అది మంత్రం ప్రారంభమవుతాం సో సహ అంటే ఎవరు సహ అంటే ఆయన ఆయన అంటే ఎవరు ఎవడైతే యహ వ్యాఖ్యాత ఏ ప్రజాపతి గురించి మనం ఎంతవరకు చదివి ఉన్నామో ఆయన యహా ప్రజాపతి వ్యాఖ్యాత వ్యాఖ్యానం చేశారు కాబట్టి మొదటి మంత్రంలో ఎవరు వ్యాఖ్యానం చేశారో అయం ప్రథమ నేను మొదటివాడు పాపములన్నింటినీ కదలపెట్టడంలో మొదటివాడు శరీరీ అంటే బ్రహ్మాండ శరీరే అర్థం బ్రహ్మాండమంతా కూడా ఆయన శరీరమే అంటే శరీరాభిమానం వచ్చింది అప్పుడే శరీరాభిమానం వస్తే భయం వచ్చేస్తుంది వెంటనే మీరు ఎప్పుడైతే శరీరం అవుతారో వెంటనే భయం వచ్చేస్తుంది శరీరాభిమానం పోవడానికి దృష్టాంతము త్రిశూలం త్రిశూలం శివుడిలో ఉంటుంది చూసారా అది శరీరాభి త్రిశూలంలో మూడు ఉంటాయి ట్రైడర్ ఉంట ఆ మూడు ఏమిటంటే సద్గుణాన్ని సమతీ చేయితాన్ బ్రహ్మభూయాన్ని కల్పతే గీతలో ఈ మూడు గుణములను ఆయన అధిగమించినప్పుడు ఆ త్రిశూలము సూక్ష్మంగా ఉంటుంది అది వినాశం చేస్తుంది ఆ మూడు గుణములలో అది చెందడుతుంది అందుకోసం త్రిశూలం అనే దృష్టాంతం త్రిశూలమే త్రిశూల హ్యాస్ బిక దిశూలమే క్రాస్ అయింది ఆ క్రాస్ లో ఇలా త్రిశూలం ఇలా ఇలా ఒం ఉందో క్రాస్ ఆయన కూడా క్రైస్తు కూడా దేహాభిమానాన్ని త్యాగం చేయబట్టే క్రైస్తైనాడు దేహాభిమానాన్ని త్యాగం చేయకుముందు ఆయన పేరేమిటి జీసస్ దేహాభిమానాన్ని త్యాగం చేసి క్రైస్తారు జీసఫ్ ఆఫ్ నేజర్ బికేమ్ ద క్రైస్త్ బై క్రూసిఫిక్రూసిఫైయింగ్ అంటే అర్థం ఏమిటి దేహాభిమానాన్ని విడిచిపెట్టడం సింపాలి ఫస్ట్ ఈయన శరీరీ శరీరం ఒక అలవాడు అంటే శరీరాభిమానం ఉందనమాట తర్వాత పురుష విధ శరీరం గలవాడు కాబట్టి మీకు మల్లగా నాకు మళ్ళాగా చేతులు కాలు కూడా ఉన్నాయి అని పురుషాకారంగా ఉన్నాడు ఆయన ఆయన యహ వ్యాఖ్యాత ఆయన సహా అభిభేతవాన్ ఆయన ఎలా భయపడ్డాడో తెలుసిన అస్మదాదివదేవా అని సృష్టి చెప్తాడు మీరు నేను ఎలా భయపడ్డామో ఆయన కూడా అలాగే భయపడ్డావు అర్ధరాత్రి వేస్తూనే ఉంటది కదా కదా అలాగే ఈయన మంగళగారి మధ్యాహ్నం అర్ధరాత్రి అనుకునే మధ్యాహ్నం కూడా ఈయన భోజనం చేసిన అడుగు వాళ్ళనుకోండి ఈయన మంగళగారు టీకే నాయకుడికి దేశానికి ఎవరు లేరు అనుకోండి వీళ్ళందరూ ఏమైపోయారు ఒకసారి భయం వేస్తుంది వాళ్ళు ఎప్పటికో వెళ్ళి ఉంటారు ఇప్పుడే వస్తారు లేదని అలాగే కూర్చున్నాడు అనుకోండి అరగంటే ఎవరూ రాలేదనుకోండి భయం ఇక్కడ జరిగిపోతుంది సో సాయంకాలంగా ఎవరు కాదనే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఎలా భయపడుకో ఒంటరితనాన్ని భరించలేదు ఎస్మాద పురుష నిధాన్ శరీరకరణవాన్ ఆత్మనాశ విపరీత దర్శన ేకాస్మాత్ ఏకాకీ విభే తస్మాత్ అందువలన అందువలన అంటే సత్సామాన్యాత్ ఆ ప్రజాపతితో మనం సమానంగా ఉన్నాము ఆ ప్రజాపతి ఏదో మనం ఆయన అహం మన పేరు కూడా ఆయన పుట్టాడు మనం పుట్టాడు ఆయనకి చేతులు కాళ్ళు శరీరం ఉంది మనకి చేతులు కాళ్ళు శరీరం ఉంది ఆయన భయపడ్డాడు కాబట్టి మన కూడా ఉంది ఒంటరిగా ఉన్నందుకు భయపడ్డాడు కాబట్టి మనం కూడా ఎక్కడా సత్సామాన్యాసి అడ్జస్ట్ పెట్టి కూడా ఏకాగా ఉన్నవాడు భయపడిపోతూ ఉంటాడు కాబట్టి భయపడడానికి లాజిక్ ఉండొచ్చు కదా ఇప్పుడు భయపడ్డంలో తప్పే ఉంది భయపడ్డంలో కోప కావడంలో ఉంది కోపం వచ్చిందంటే మరి వాడు తప్పబంధ చేశాడు కాబట్టి కోపం రావడంలో తప్పే ఉంది అని అర్జు ఎంతవరకు అయితే చేస్తారో అంతవరకు వాడు కోపం నుంచి బయటపడలేదు అది ఒక రూలు కోపం రావడంలో తప్పే ఉందని అనుకోడు కోపం వచ్చింది తప్పది ఇప్పుడు ఓ సన్యాసి ఓ గృహస్థుతోటి మాటా మాట అనుకున్నాడు నేను అన్నాను గృహస్థులతో మనం అలా మాటా మాట పెట్టుకోకూడదండి నన్ను నాతో నన్ను అడిగించమని నేను అలాగే చెప్తాను అంటే కాదు తప్పుగా మాట్లాడతాను వాళ్ళు చెప్పగానే మాట్లాడతారయ్యా మనం గృహస్థులతో పెట్టుకోకూడదు అవసరమైతే నువ్వు నేను దెబ్బలాడుకోవచ్చు తప్ప మనం గృహస్థులతోటి దెబ్బలాట పెట్టుకోకూడదు రూలది గృహస్థులతో పెట్టుకోకూడదు గృహస్థులు ఎవరైనా చెంప మీద కొట్టాడు అనుకోండి మనకి ఏం చేయాలి రెండో చెంప రూపించాలి ప్రజలు దెబ్బలాట పెట్టుకోకూడదు వాళ్ళు బెట్లా పెడికి పోయినం సరిగ్గా ఎట్లా జరుగుతున్నాయి ఎట్లా పెట్టుకోకూడదు ఆచీర్వేదన చేసి తక్కువ చేయాలి వాళ్ళు ఏదో చేసి వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు మనం ఎప్పుడు లొంగే ఉండాలి గృహస్థులతో పెట్టుకోకూడదు తప్పు వాళ్ళ తప్పు వాళ్ళ కూడా పెట్టుకోవాలి ఈ బేసిక్ ప్రిన్సిపుల్ మీరు ఒప్పుకోకుండా వాళ్ళకే తప్పు వాళ్ళకే తప్పు అంటూ ఆ కోపం అక్కడికి పోతుంది అక్కడికి పోతాం కాబట్టి కోపం అలాగే భయము తత్వ తప్పంటే ఏదో పాపమని కాదు మీలో అజ్ఞానం ఉండాలి అజ్ఞానం లేకపోతే ప్రేమ ఉండాలి విపరీత దర్శనం ఉండాలి సమర్శించుకోకూడదు అంటే ప్రజాపతి గారికి కూడా విపరీత దర్శనం ఉండాల్సి ఉంది ఆయన విపరీత దర్శనం విపరీత దర్శనము ఉండే అర్థం అండి మీ ఆలోచన పద్ధతి అంటే ఇప్పుడు ఏదో చిన్న విషయాన్ని తప్పుగా తెలుసుకోవడం లాంటిది కాదు ఇది మీ లోపల ఉండే కండిషన్ దర్శనం మీ విషం తప్పు మీ థింకింగ్ తప్పు మీ నీ ఆలోచన ధోరణి తప్పు ప్రజాపతి గారికి ఆ సమస్య వచ్చింది చూడండి ఈరోజు పురుషల సహ అంటే శరీర కరణ వా ఆయనకు ఒక ఫిజికల్ బాడీ ఉంది ఆ ఫిజికల్ బాడీగా నిరాక పేరు కరణములు ఉన్నాయి అంటే సూత్రాత్మ మనస్సు అంటే హృదయ ధర్మలు ఇన్ని ఉన్నాయి ఆ పేర్లలో వచ్చాయి కాబట్టి శరీరము ఉన్నాయి ఎప్పుడైతే శరీరము కరణములు ఉండి ఇవి నావి ఇవి నేను అని వీడు అనుకుంటాడు ఆసింహం అభిమానం ఎప్పుడైతే అభిమానం వస్తుందో ఇది నేను అనుకోగానే ఈ శరీరానికి ఏదైనా అవుతుందేమో ఇది నేను అన్నప్పుడు శరీరమే నేను దీనికి ఏదైనా అవ్వచ్చు ఆత్మనాశం కానీ ఆత్మకి నాశనం ఆత్మకి నాశనం లేవచ్చు శరీరానికి నాశనం ఉంది కదా మరి శరీరమే నేను అనుకున్నప్పుడు ఆత్మనాశనం ఉంటుంది ఇప్పుడు ఒక ఆయనకి ఎవడో చెప్పారు నువ్వు చచ్చిపోతా ఉన్నా సార్ ఇప్పుడు జ్యోతిషం వాళ్ళు ఎవడో ఇప్పుడు నువ్వు చచ్చిపోతావు ఇప్పుడు మహాత్ముడు వెళ్ళి నేను చచ్చిపోతాను నేను చచ్చిపోబోతున్నాను ఆరు మాసాల్లోనూ నేను ఎక్కువ కాలం జీవించే ఉపాయం మీరు ఏదైనా చేస్తారా బట్టి అంటే చేస్తాను రోజు ఉంటుంది కాబట్టి ఇదంతా దీంట్లో శరీరమే కాదు అనే అజ్ఞానం ఉండకుండా ఈ రకమైన ప్రసంగాలు ఉండబోతుంది కాబట్టి ఎప్పుడైతే ఆయనకి శరీరము ఇంద్రియము మనస్సు ఈ సంఘాతం ఏదైతే కలదో ఇది నేను అనే విపరీత దర్శనము మో దాని కారణంగా భయపడ్డాడు మీరు ఆలోచించి మీకు భయం వేసినప్పుడు ఆలోచించాలి మీకు భయం ఎప్పుడైనా వేసిందనుకోండి ఆలోచన భయం వేసినప్పుడు భయం నుంచి పడుకోకూడదు పెద్దలే పెద్ద కేక పెట్టి భయం వేసిన పడుతుంది కాబట్టి భయం ఎందుకు వేస్తుంది ఇప్పుడు అర్ధరాత్రి ఎక్కడ వాళ్ళ విన్నా అక్కడ ఉండగా భయం ఇప్పుడు ఏమైనా ఆలోచించాలి ఈ భయం ఎందుకు వేసుకోండి అంటే ఇది అర్ధరాత్రి కదా ఇదో పురుగో పుట్టడం లేకపోతే సింహమో పెద్ద పులో మీద పడి నేను కాదు కదా దేహము నేను కాదు కదా తర్వాత పెద్ద పులి కూడా నా దేహము ఈ దేహము నేను కాదు పెద్దకుల దేహము నేను కాదు అయితే అన్ని దేహములు నేనే కాకపోతే ఏ దేహము నేను కాదు పెద్దకు ఏదే ఆత్మ కూడా నేనే కదా కాబట్టి భయపడాల్సిందేనండి ఇంట్లో భయమేముంది నేను దేహమైతే భయపడాలి తప్ప దేనికి భయపడాలి అని మీరు అనుకున్నారని పండు ఇప్పుడేమంటుంది భయం సపోజ్ మీ కొన్ని నోట్లు ఐదు వందల నోట్లో థౌడలో కట్ల వాళ్ళ పది లక్షలు ఉన్నాయండి కొన్ని సపోజ్ ఇది భయం వేస్తుంది అప్పుడు ఎవరికి ఉండాలి నాదైతే కాదు నాది కాదే కాదు ఏంటో ఏది కాదు నేను పక్క వచ్చాన ఈ నోట్లేను అవి ఒక మహాయజ్ఞంలో సమస్యలు అవుతుంటే అంతకంటే కావాల్సిన భాగ్యం ఏదైతే లేదు అని మీరు పరిశీలించాలని కొంతేమవుతుంది భయం భయం వేసిందంటే అజ్ఞానం ఉంది నష్టం అది ప్రజాపతి గారికి అజ్ఞానం ఉంది ఆయన చెప్తున్నారు శరీరకరణ వా అంచేతనే ఆత్మనాశ విపరీత దర్శనం అట్లా ఆయనకి విపరీత దర్శనం ఉంది విపరీత దర్శనవా ఆయన జ్ఞానం రావాలి విపరీత దర్శనంలో ఉంటే తప్పుడు అభిప్రాయంలో ఉండితే ఎందుకంటే తప్పుడు అభిప్రాయాలు ఆత్మనాశ తను రక్షించిపోతాడేమో నశించిపోవడం అంటే హాని కలుగుతుందేమో లేకపోతే చచ్చిపోతాడేమో లేకపోతే హాని కలుగుతుందేమో అనే భయంలో ఉన్న ఆత్మ ఆశ విపరీత దర్శనత్వాత అదిపోతుంది ఆ భయమయ్యే డిఎన్ఏ ఇప్పటికీ మనలో ఉంది కాబట్టే మనం కూడా ఒంటరిగా ఉన్నప్పుడు ఏ భయపడతాం ఒంటరిగా ఉన్నప్పుడు ఏమిటో అనిపిస్తుంది నాకు ఆనా అయిపోతుందేమో అని అనిపిస్తుంది ఇప్పుడైనా అవ్వచ్చు భవిష్యత్తులోనే అవ్వచ్చు అది అలానే అయిపోతుందేమో అని భో అలా ఎప్పుడైతే హైపోతాడో అదే అజ్ఞానం అస్మదాధిపతివే విపరీత దర్శనాపనోద కారణం యథాభూతాత్మ దర్శనం ప్రజాపతి చక్రేవాలోచించుకుంటాడు భయపడ్డాడు భయపడిన వెంటనే కొంతమంది ఎలా ఉంటారంటే భయపడిన వెంటనే అలా భయపడిపోతూనే ఉంటారు అలా భయంలోనే ఉండిపోతారు ఆ భయాన్ని ఎక్స్కేప్ అయ్యే ప్రయత్నం చేస్తారు ఈక్షాంత చక్కరే చేయడు ఈక్షాంత చక్కరే అంటే పరిశీలించారు భయాన్ని పరిశీలిస్తాడు అప్పుడు గమ్మున ఏం చేస్తాడు సపోజ్ ఒంటరిగా ఉండగా భయం వస్తుందనుకోండి గమ్మున ఏం చేస్తాడు బాబోయ్ అంత అడుపులు తీసి బయటికి రోడ్డు మీద పరిగెత్తి వస్తాడు అదేమిటండి అలా ఇంట్లో నుంచి రోడ్డు మీద పరిగెప్పొచ్చారు నా లేబర్స్ ఎవరిలో వెళ్తే ఎవరు భయం వస్తూ ఉన్న కాబట్టి మమ్మల్ని వాళ్ళందరూ చేస్తారు ఇప్పుడు అమ్మే ఎవరో ఫోన్ చేస్తారు బాగుమూర్తిగా ఎవరితో ఫోన్ చేస్తాడు వాడు మోటార్ సైకిల్ వేసుకొస్తాడు వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు బాగుంటుంది మోటార్ సైకిల్ వేసుకొచ్చాడు కాబట్టి ఏదో ట్యాబ్లెట్ కూడా ఇచ్చాడు కాబట్టి ఇంకా భయం పోయిందనుకుంటారు భయం పోయినట్టు అవన్నీ కానీ ఒకవేళ మనమే ఈ క్షణం చేసేమనుకోండి ఎందుకు ఈ భయం ఆత్మనాశ్రయం ఆత్మనగానే దేహం మీద ఆత్మభావం ఉంది కదా తప్పుడు కదా మరి ఈ దేహం మీద ఆత్మభావం పెట్టుకోవడం ఏమిటి ఇది పోతుంది దేహం మీద ఆత్మభావం పెట్టుకోకూడదు పోతుంది అనేవారు అది ఎంత తొందరగా వదిలిపోతే అంత మంచిదని పెట్టుకోవాలి మృత్యువు కోసం స్వాగతించి ఇట్లా ఉండాలి మృత్యువును స్వాగతించట్లా ఉండాలి ఆత్మభావం పెట్టుకోకూడదు దేహం మీద అలాగా మనం దేహం మీద ఆత్మభావం పెట్టుకోవడం చేతనే మనకి భయం వేస్తుంది అని అనుకున్నారనుకోండి అప్పుడేమవుతుంది తోసినా భయం పోతుంది కాబట్టి దీనికోసం ప్రజాపతి ఈక్షాంత్యక్రే అక్కర్లు శంకర్లు ఎవరంటున్నారు చూడండి అస్మదాధిపదేవ మీరు నేను ఎలాగైతే ఎలాగైతే ఏమిటి భయపడ్డం కాదు భయహేతు విపరీత దర్శన అపనోద కారణం యథాభూతాత్మ దర్శనం మీరు నేను భయపడ్డ సందర్భంలో యథాభూతాత్మ దర్శనం చేసే యథాభూతాత్మ దర్శనం అంటే ఈక్షాంతక్రే దానికి వ్యాఖ్యానం అది పరిశీలించటం ఏమిటా పరిశీలించటము నా స్వరూపమిట్టిది దేహము ఇంద్రియములు అయితే కాదు అని దాన్ని పరిశీలించి తెలుసుకోవటం యథాభూతాత్మ దర్శనం ఇప్పుడు మహాత్ముడు అడవిదే ముఖ వెళుతున్నాడు ఇంకా ఊరు చేరలేదు ఈ లోపల చీకటి పడిపోయి మేఘాలు చంద్రుడు లేడు చీకటి ఏదో అలాగే ఫుట్పాత్లో పడిపోతున్నాడు ఆ ఫుట్పాత్ లో పోతే ఊరు వచ్చేస్తుంది పూర్వం అలాగే ఉండేది గ్రేవానికి దేవానికి మధ్యన ఫుట్పాత్ ఉండేది కాలిబాట దానిలోపు వెళ్తే వచ్చేది ఈ లోపల బ్రహ్మలా పడుతుడు కనుపడ్డా ఆయనకి ప్రత్యక్షం అయ్యాడు చెట్టు కింద నేను నాకు భోజనం నరమాంస భోజనం చేసి చాలా గడవంగా నువ్వు వచ్చేవరో బాబు చాలా థ్యాంక్స్ నేను నిన్ను భోజనం చేసి ఇంకా నువ్వు నా చేతుల్లో తప్పించుకోగలి నేను నిన్ను భోజనం చేసి నేను ఆటలు తీసుకుంటాను అని ఆయన వీరి మీదకి ఉరకపోతాడు ఈయన ముందు భయపడతాడు భయపడి మళ్ళీ భయపడి ఇంతట్లోకి తేరుకుంటాడు ఇతని ముఖంలో వచ్చిన మార్పు చూసి ఏమిటి నన్ను చూస్తే నీకు భయం వేయట్లేదా నిన్ను నేను తినేస్తాను కదా నీ కథ చెప్పాను నేను అంటే ఆ భయపడ్డాను కానీ మళ్ళీ తెలుసుకున్నాను ఇంకా భయపడి మాత్రం ఉపయోగం నువ్వు ఎలాగో మిగుతావు కదా ఇంకా ఊటో భయపడ్డావు మిగిలింది అంతగాడికి భయపడడం కూడా అనవసరం నిజానికి వాస్తవంగా మన స్వరూపాన్ని మనం ఆత్మదర్శనం యథాభూతాత్మదర్శనం చేయగలిగితే భయపడాల్సిన అవసరం కూడా లేదు అంటే అదేమిటి యథాభూత ఆత్మదర్శనం అంటే చూడు నీ స్వరూపము దేహము ఇంద్రియులు కాదయా వాటిలో చైతన్యం నీ స్వరూపం చైతన్య దృష్ట్యా నీవు నేను వేరు కానే కాదు మన ఒకే చైతన్యము ఊరికే దేహాలే లేరు స్వరూపం కానే కాదు ఒన్లైన్ ఆటో జీవితుంది అంతకంటే భాగ్యమే ఉన్నది ఈ దేహానికి ఆ విధంగా ఒక ప్రయోజనం ఉంది కోమి కోయి కామ్నా అవే అన్నాడు కవి ఉండాలి ఆఖరి మిట్టిమే నిల్జానా దేహము ఆఖరికి మట్టిలో లేడు ఏ తను బే ముండనా బే ఒరే ఈ దేహము ఇది భౌతికం ఉండనా అంటే మండే భౌతికం ఆఖరి మిట్టినే మిరిగేనా ఆఖరికి ఏమవుతుందో తెలిసినా మట్టిలో తెలిసిపోతున్నా అంతే కోయ్ కాలు మహిళ లేక అని ఇలాగేదో అంటాడు మరో ఏదో చర్మం తీసి ఏదో చెప్పులు కుట్టించుకోవడానికైనా ఉపయోగపడుతుంది ఈ దేహం ఉన్నదే ఎందుకు పనికిరాలి అలాంటి దీన్ని తీసుకెళ్ళి తగలబెట్టిన తగలబెట్టాలి కప్పెట్టినా ఎందుకు పనికి చీతి అటువంటి దేహము నీ వంటి ఒక సజ్జనులకు ఒక ఆహారం కింద ఉపయోగపడితే అది కూడా ఓ పుణ్యమే సరే కానీ అంటాడు అయినప్పటికీ ఆ బ్రహ్మరాక్షసుడు ఆత్మ దేహము కాదు ఆ దేవుట వివరంగా చెప్పమని ఆత్మవిచారము అని ఆయన కూడా ఆత్మవిచారం చేత జన్మ నుండి విముక్తి పొందినాడు అని కాబట్టి ఈ క్షణం చెప్పినాయి దీనికోసం ప్రజాపతి కానక్కర్లా క్షేత్రలు ఎలా మాట్లాడతారో చూడండి ఆత్మదాది పౌరాణికుడు ఏమని చెప్తాడు ఆయన ఆలోచించాడు భయం పోయింది మరి ఆయన ఆలోచించి భయం పోతే నీ మాట ఏమిటి నువ్వు ఆలోచిస్తే నీకు భయం పోతుంది నీకు కుజ దోషము కదా అనేప్పటికీ భయపడతారు కుజ దోషము అనగా అవి తప్పేం కాదు కదా కుజదోషం కుజస్త దోష షష్ఠిత్వ పురుషే చెప్పాల్సి ఉంటుంది కుజ దోషం అలగాలి అంటే కుజుటంటే ఒక గ్రహం ఆ గ్రహం యొక్క దోషము గ్రహంలో ఉండే దోషం వల్ల నాకేమిటి సమస్య కాదు అలా కాదు గ్రహంలో దోషం అని కాదు ఆ గ్రహము నీ జీవితాన్ని తక్కువగా ప్రభావితం చేసే అవకాశము కలదు గ్రహాల యొక్క చలనము మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది కనుక ఈ కుజగ్రహం మన జీవితాన్ని నా జీవితాన్ని ప్రభావితం చేస్తుంది కానీ ఇంకొంచెం ఈక్షాన్ చక్కరే చేయవచ్చు ఇంకొంచెం ఈక్షాం చక్కడే ఉంది మరి అక్కడ సిద్ధార్థనే ఆయన ప్లానిటోరియం చీఫ్ ఒక ఆయన ఉన్న మంచి పండితుడు ఆయన ఎస్ట్రానమర్ ఆయన నేను టీవీలో ఇంటర్వ్యూలో చూశాను ఆయన అడిగారు కాబట్టి బుధగ్రహం భూమికి దగ్గర అప్పట్లో అలా అన్నారు భూమికి దగ్గరగా వస్తోంది ఏదో కుచదోషం ఇదేదే బుధగ్రహం భూమికి దగ్గరగా వస్తుంది అవును కరెక్టే దానివల్ల మరి జనుల యొక్క దానికి సైన్స్ సంబంధం లేదని చెప్పాడు అంతే తప్ప మరోలా చెప్పగల రెండు గంటల వేళ్ళకి భయపడి మరో వాళ్ళు కూడా కూర్చొని ఉన్నారు చేయలేదు వాళ్ళందరినీ మనసు ఎందుకు కష్టపెట్టడం ఎందుకని సైన్స్కి సంబంధించి ఎస్ట్రానమీకి సంబంధించి అదేమీ లేదని నేను చెప్పాడు మిగతా వాళ్ళని అడిగి తెలుసుకోండి అని చెప్పాడు సో అంత ఈక్షణం మీరు చేయగలిగితే అసలు భయమే లేదు మీకు కానీ అంత ఈక్షణం చేయలేదు కొంతవరకే చేశారు ఎలాగా కొంచె చలనము మన జీవితాన్ని ప్రభావితం చేసే అవకాశం గలదు కాబట్టి మన భవిష్యత్తులో కొద్ది సమయంలోనే దుఃఖం కలిగే అవకాశం ఉన్నది సరే కానీ మరి ఈశ్వరుని మనం ప్రార్థన చేసుకున్నాం దుఃఖం రాబోతోంది అని తెలిసినప్పుడు ప్రార్థన చేసుకోవాలి ఎవరు ప్రార్థన చేస్తారు హే ఈశ్వరా నాకు దుఃఖమును తొలగించింది దుఃఖాన్ని తీసేస్తారా ఈశ్వరుడు దీని మీద పెద్ద చర్చ ఉంది ఇప్పుడు అర్థానికి ఉపనిషత్తులునే ఉన్నాయి పెద్ద విచారం వీడి కర్మఫలంలో దుఃఖం ఉంటే ఈశ్వరుడు తీయడు వీడి కర్మఫలంలో దుఃఖం లేకపోతే ఈశ్వరుడు ఇవ్వడు మరి ఇంక ఈ కుజదోషం ఏం చేస్తున్నట్టు నిమిత్తం కుజదోషం నిమిత్తం ఇప్పుడు బీజంలో అంకురించి శక్తి ఉంటే వర్షం పడ్డప్పుడు అంకురిస్తుంది వర్షం పడిదాకా అంకురించదు వర్షం పడ్డప్పుడే అంకురిస్తుంది బీజంలో శక్తి లేదనుకోండి వర్షం పడ్డాలనుకురించదు కాబట్టి అంకురమునకు వర్షమునకు సంబంధం ఏంటి నిమిత్తము అలాగే వీడికి దుఃఖం వచ్చేది పాపకర్మ యొక్క ఫలరూపంగా దుఃఖం వచ్చేది ఉండి కుజదోషం నిమిత్తం కుజదోషం నిమిత్తంగా వీడికి దుఃఖం వస్తుంది కాబట్టి కుజుడు మనకి కుజుడు మనల్ని ఆశీర్వదించినా కూడా దుఃఖం ఎలాగో తప్పదు కాబట్టి మనం ఏం చేస్తాం కుజుడుకో దండం పెట్టి ఈశ్వరుణ్ణి కానీ కుజుణ్ణి కానీ మనం ప్రార్థించాలి కుజరూపంగా ఈశ్వరుడే ఉన్నాడు మీరు ఈ క్షణం చేయాల్సి ఉంటుంది సర్వం కల్విదం బ్రహ్మా అన్నప్పుడు కుజుడు కూడా ఈశ్వరుడే కుజుడు రాహువు అందరూ ఈశ్వరుడే కుజుడికి మంత్రం ఏమిటో చెప్పండి మీరు ఆ మంత్రం ఏమిటో మీరు నాకు చెప్తే నా అర్థం నేను చెప్తా కొద్దిగా విషయం చెప్తున్నా కుజుడి మంత్రం ఏమిటో చెప్పండి నాకు గుప్తురాదు కుజ మంత్రం మంత్రం ఉంటుంది ఆ ఎవరో కొన్ని మంత్రాలు గుర్తున్నాయి కొన్ని గుర్తులేదు ఆ కుజ మంత్రం నాకు చెప్తే నేను అది నాకు అలా మొదలు అందిస్తే నాకు తెలుస్తుంది మంత్రం వెంటనే దాని అర్థం చెప్తాను దాని అర్థంలో ఏమైనా ఉంటుందో ఈశ్వరుడు సర్వవ్యాపకుడు భక్తులను రక్షిస్తారని అలాంటి అర్థం ఏదో ఉంటుంది కానీ కుజమంత్రం కింద పెట్టుకున్నారు ఈ భూమి సకల పురాణాలను పోషిస్తూ ఈ భూమి నుంచి ఆవిర్భవించినటువంటిది కుజ అని అలాగేదో మంత్రం ఉంటుంది దాంట్లో మేము మీద కూడా మిమ్మల్ని కట్టేసి కట్టేసి దెబ్బేస్తాడనే ఉండదు దాన్ని భావన చేసి దాంట్లో ఈశ్వరిని యొక్క మహిమను కూడా దాన్ని భావన చేసి హే ఈశ్వర ఈ దుఃఖాన్ని తట్టుకునే సామర్థ్యాన్ని నాకు ఇవ్వు అని మనం ప్రార్థిస్తున్నాం దాంతో ఏమవుతుందంటే అసలు మీ అప్రోచ్ అంతా కూడా మారిపోతుంది భయం ఉండదు దుఃఖం రాబోతుందనే భయము పోతుంది తీరా దుఃఖం వచ్చాక దుఃఖం వేళ ఎలా యు కె నాట్ స్టాప్ పెద్ద వయసు వస్తే నడుము వంగుతుంది నడుము వంగకుండా కన్యూ స్టాప్ యు కెనాట్ కాబట్టి దానికి ఏదో కట్టేదో కొట్టిన వీ హ్యావ్ టు మేక్ అరేంజ్మెంట్ అలాగే ఈ దుఃఖానికి కూడా అరేంజ్మెంట్ రెడీ అని ఆ దృష్టిలో మీరు కర్తవ్య కర్మానుష్ఠానంలో పడిపోతారు భయం ఉన్నది ఉన్నది ఎప్పుడు కూడా ఈ క్షాంతే యథాభూతాత్మ దర్శనం అంటే ఉన్న పరిస్థితిని జాగ్రత్తగా అర్థం చేసుకుని మీరు ఆ తత్వాన్ని తెలుసుకుంటే భయానికి తాపే లేదు ఎందుకంటే ఎలా పోతుంది ఏమవుతుందో తెలుస్తున్నా యథాభూతాత్మ దర్శనము భయహేతు విపరీత దర్శన అపనోద కారణం అవుతుంది ఉన్నదా ఉన్న సత్యాన్ని పరిశీలించినట్లయితే అది కారణము దేనికి అపనోద కారణం తొలగించుటకు కారణము దేన్ని తొలగిస్తుంది విపరీత దర్శనాన్ని తొలగిస్తుంది అంటే తప్పుడు ఆలోచనని తొలగిస్తుంది తప్పుడు ఆలోచనను తొలగిస్తే ఉపయోగం ఉంటుంది ఇప్పుడు ఈ భయం మాట భయం తప్పుడు ఆలోచనను బట్టించే వచ్చిందా ఎవరు భయమునకు హేతువైన తప్పుడు ఆలోచన ఎప్పుడైతే తొలగిపోయిందో అప్పుడు ఇంకా మీకు భయం లేకుండా ఆ విధంగా ఈ క్షణం చేసి ప్రజాపతి భయాన్ని తొలగించుకున్నాడు మీరు నేను కూడా ప్రజాపతి చేసినట్టుగా చేసి భయాన్ని తొలగించుకోవచ్చు కాబట్టి భయపడ్డంలో తప్పే ఉన్నాయి ఎవరైనా భయపడ్డారనుకోండి మనం వాళ్ళని పరిహాసం చేయకూడదు ఎందుకంటే భయ స్వభావం మానవ స్వభావం భయం ఎదురు తప్ప అజ్ఞానంలో ఉంటారు రాంగ్ ఆలోచనలో ఉంటారు ఏదో భయపడుతూ ఉంటారు ఆ భయహేతువుని తొలగించే ఉపాయాన్ని మీరు చూపించాలి అది కూడా ప్రేమగా చేయాలి నువ్వు మూర్ఖుడివి నువ్వు అజ్ఞానివి అంచేతనే భయపడుతున్నావు అనకూడదు అంటే వాడి మనసు కష్టపడుతుంది ఎలా మీరు నేను చెప్తాను కూర్చోండి మీరు మీ భయమునకు హేతువు సరిగ్గా లేదండి మీరు అర్థం చేసుకోవాలి మీకు ఓపెన్ మైండ్ నుండి నన్ను చెప్పమంటారా అయితే మీకు నచ్చుబట చెప్పమంటారా నన్ను అని ఈ రకంగా వాళ్ళ మనస్సుని పట్టుకుని వాళ్ళ మనస్సుకు అనుకూలంగా మాట్లాడి ఒకప్పుడు అవసరమైతే వాళ్ళ లెవెల్కి వెళ్ళి మాట్లాడాల్సి ఉంటుంది అంతేకాని కరాఖండిగా చెప్పకూడదు మాట్లాడి ప్రేమగా చెప్పాలి చెప్తే భయం పోయే అవకాశం ఉన్నది అది కూడా వాళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది భయం పోయే అవకాశం ఉంది కదా అని వాళ్ళు వెంటనే పోగొట్టుకోకపోవచ్చు ఎందుకంటే పీపుల్ ఎలా ఉంటారంటే వాళ్ళ కండిషనింగ్ వాళ్ళే వదిలిపెట్టరు అన్నీ వింటారు తలకే కూడా ఉలుపుతారు కాబట్టి వాళ్ళ ఇష్టమైనది యూ హ్యావ్ ఓపెన్ డెడ్ డోర్ నవ్ డీల్ టు ది క డోర్ ఓపెన్ చేస్తుంది అక్కడే దాంట్లో నుంచి ఆ డోర్ ఓపెన్ చేసిన దాన్ని వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అది శ్లోకం మంత్రం కాదు శ్లోకం పర్వాలేదు కానీ పౌరాణికులు అన్ని శ్లోకాలను కూడా మంత్రాలు కింద బాగుంటారు బట్ వాటి సో సోరీ ఈ విధంగా స్వయం ప్రజాపతి ఏషాం ఏ క్షణం చెప్పే పట్టవాన్ హ అంటే కథ అలా జరిగింది కథ నిత్యాహ ప్రజాపతి చేసిన ఏ క్షణం ఏమిటో చూడండి ఆయన ఆయన పక్షే మంత్రం ఎం మదన్య నాస్తి తస్మామి అరే నేను ఎందుకు భయపడుతున్నట్టు నువ్వు అంటే చెప్పుమా అస్మాన్ నువ్వు బిజెమి నేను ఎందుకు భయం దేని వలన భయపడుతున్నాను చెప్పుమా అని నువ్వు అంటే వితర్కే ఎందుకు భయపడుతున్నట్టు నేను నాకంటే భిన్నమైనది ఏదైనా ఉంటే నన్ను నాశనం చేసేది దానికి భయపడాలి రెండవది లేనప్పుడు నాకంటే రెండవది ఉండాలి భయపడడానికి హేతువు రెండవది ఉండాలి రెండవది ఉండాలి అంటే ఉండాలి ఇప్పుడు భార్యకు భయపడతాడు మనిషి ఎప్పుడు ఆమె అనుకూలవతిగా ఉన్నప్పుడు భయపడ్డు ఎందుకంటే అనుకూలవతిగా ఉన్నప్పుడు ఆమె రెండవది అనే ఐడియాయే కలగదు షీ ఈజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మై సెల్ఫ్ షీ ఈజ్ మై సెల్ఫ్ అవు షీ ఈజ్ మై ఓన్ ఎక్స్టెన్షన్ అనే ఆ ఏకత్వం ఉంటుంది భాష ఉండకపోవచ్చండి నేను చెప్పిన భాషలో వాడు చెప్పకపోవచ్చు మై ఓన్ ఎక్స్టెన్షన్ ఇద్దరం ఒకటే అని ఇన్ని మాత్రం చెప్పకపోవచ్చు But a local only darsana alone to me, consciousness alone to me. She is often, of course she is an extension of myself. I'm not alone to me. But sometimes she gives, a, she gives a hint, I am not your extension. I am not your extension. Please be informed that I am not your extension. You are not your extension. వరంగ వాళ్ళు పాపం దానికి రకంగా ఊపి బట్టే వాళ్ళు కాదు ఇది అలా అర్థం ఉండేవాడు పాపం వాళ్ళు అలాగే పడి ఉండేవారు కానీ ఆధునిక కాలంలో అన్నా ఎవరి ఎక్స్టెన్షన్ ఈజ్ అండర్స్టాండ్ అని చెప్తున్నారు అన్న చాలా మెచ్చగా చెప్పింది వీడికి భయం కావాలి పంచాయితీ ఇంకీ ఏ పని చేసినా కన్సల్ట్ హెరల్ అందరు అది ద్వితీయ భయం ద్వితీయ వింట ఉంటాయి ఇప్పుడు నేడను చూసి భయపడ్డారంట అదే అక్కడ నేనే లేదు కదా నేనే చూసి భయపడ్డట్టు అనుకుంటే భయం పోయింది సపోజ్ అది నేడ కాదని తెలిసిందనుకోండి మీరు అబ్జర్వ్ చేస్తారు ఇట్స్ నాట్ ఎ స్టాడో దీస్ అంబడీ స్లిప్ల ఇట్ ఈస్ దియర్ కాబట్టి అంచేతనే మీకు ఆ భేద బుద్ధి ఉన్నంత వరకు భయము తప్పదు ఇది ద్వితీయాత్మై భయం భవతి అని సూత్రం చెప్పబోతున్నారు దీనికి నాకు ఒక దృష్టాంతం చూసి నేను విస్మయాన్ని చెందుతూ ఉంటాను ఒక పెద్ద మహాత్ముడు గృహస్థిగా ఉండి ఉండడం గృహస్థిగా ఉండి తర్వాత సన్యాసం తీసుకున్నాడు ఏమంటాయి సన్యాసం తీసుకోవడం అంటే మాట్లాడేం కాదు చాలా కరేజ్ ఉండదు ఉదయం సన్యాసం తీసుకోవాలి కాఫీ తాగినట్టేం కాదు ఇది రిక్వైర్ లాట్ ఆఫ్ ఖరేజ్ కానీ ఈశ్వరుని యొక్క ప్రోత్సాహం కూడా ఉండాలి మనం ఏం చేసి ఇది ఉండదు ఆ పరమేశ్వరులు ఏం చేస్తాడంటేవో పరిస్థితుల్ని సృష్టిస్తాడు వరద వచ్చినప్పుడు వరద వచ్చినప్పుడు వరదలో పుట్టుకుపోతాయి స్థానం ఎక్కడికి వెళ్తాయి ఆ వరద ఎట్టు తీసుకుపోతాయి అక్కడ అలా ఉంటారు సన్యాసులు ఒక ప్రవాహ నిజంగా వచ్చి వాడు సన్యాసం ఉంటారు వాడి తరఫు నుంచి కూడా ఏదో కొంత ఖరీదు ఉంది ఉండాలి సన్యాసం తీసుకుంటాడు బట్ ద పాయింట్ ఈజ్ సో నేను ఏం చెప్పగలుగుతున్నాను ఆయన సన్యాసం తీసుకుని మొత్తం చాలా పెద్ద ప్రచారం చేశారు కాబట్టి ఈశ్వరుని యొక్క నామాన్ని కీర్తనం చేయటం ప్రచారం నామ సంకీర్తన మీద పెద్ద ప్రచారం ఈశ్వరుని నామాన్ని కీర్తన చేయటం కానీ భేద బుద్ధి ద్వైతం ద్వైత ప్రచారం పెద్ద ఆయనకి వచ్చింది పెద్ద వయసు నామ సంకీర్తనం చేశారు కదా పెద్ద వయసు రాయడం మానదు మంచం పట్టాడు మంచం పడితే ఆయన హీజ్ హీజ్ స్లోలీ కొలాక్స్ చే ఆయనకి ఈ తన చుట్టూ చేరిన వాళ్ళలో వీళ్ళు నా వర్గం వాళ్ళు వీళ్ళు శత్రువులు ఇలాంటివన్నీ వచ్చాయి అంతకాలం నామ సంకీర్తన చేసిన వాడికి తన దగ్గర ఉన్న శిష్యుల్లో రెండు వర్గాలు ఎందుకు కనపడ్డాయి స్వవర్గము పరవర్గం రెండు వర్గాలు ఎందుకు కనపడ్డాయి ఎందుకు కనపడ్డాయంటే ఆయన నామ సంకీర్తనాన్ని భేద బుద్ధితో చేశారు కాబట్టి కనపడ్డాయని నా వ్యాఖ్యానం నేను నా స్వంత వ్యాఖ్యానం మీకు చెప్పేస్తున్నాను ఎప్పుడైతే భేద బుద్ధితో మీరు నామ సంకీర్తనం చేస్తారో మీకు చుట్టూ నామ సంకీర్తనం చేసి వాళ్ళలో కూడా తడాలు కనపడతాయి కొంతమంది ఇప్పుడు కూడా నామం చెప్పండి అందరూ ఉంటాడు పెద్ద గద్దె మీద కూర్చొని నామం చెప్పండి అందరూ నమో నారాయణ నామృప్తూ ఆయన వీడి బ్రాహ్మణుడు వీడు క్షత్రియుడు వీడి నామం యొక్క ఆయనలోనే వాళ్ళే భేదబుద్ధి ఉంటుంది ఎందుకని ఆయన స్వతహగా దేవుడితో నామ సంకీర్తనం చేస్తూ భేదబుద్ధితో చేస్తున్నాడు కనుక తెలుగులో సాంత ఒకటి ఉంది ఆవు ఒక చోట గట్టు మీద ఇంకో చోట చేను మెయ్యదు అనే సాం తి ఆవు ఇది గట్టు ఇక్కడ మనం మేయాలి ఇది చేను ఇక్కడ మేయకూడదు అనే తేడా ఏం ఉండదు దానికి సమానంగా కొట్టు వారేస్తుంది అదేవిధంగా వీడు దేవుడి దగ్గరికి వెళ్ళేప్పటికి భేద బుద్ధి పెట్టుకుని కృష్ణుడి దగ్గరికి వచ్చేప్పటికీ అభేద బుద్ధి వస్తుందా ఎలా వస్తుంది రాదు దాంతో ఆయన నాకు విషం పెట్టారని చెప్తో నాకు విషం పెట్టారు విషం పెట్టారు విషం పెట్టారు నన్ను నన్ను నా నేను ఇష్టపడాలని శిష్యులు నాకు వ్యతిరేక శత్రువర్గం శిష్యులు నాకు విషం పెట్టాడు అని వాపోతూ మాపోతూ ఆయన దేహత్యాగం చేశాడు అలాగే జిడ్డు కృష్ణమూర్తి గారు దేహత్యాగం చేసిన తీరు ఒకటి ఉన్నది ఆయన ఏం పేరండి ఆయన చూడ్డానికి వచ్చారు వాళ్ళందరూ క్యాన్సర్ ఏదో వచ్చింది చూడ్డానికి వచ్చారు చూడడానికి వస్తే చెప్పేటప్పుడు చూడండి నేను ఇంకో వారం రోజులు ఎక్కువ బ్రతకన్నాను ఊరికే మీరు ఇక్కడ డోంట్ వెయిట్ ఫర్ మీ టు డై యూ బోటో ఎందుకంటే వీళ్ళందరూ నేను ఎప్పుడు పోతాడా ఎదురు చూస్తూ డోంట్ వెయిట్ ఐఎమ్ గోయింగ్ టు డై ఐ విల్ డై యూ డోన్ బాదర్ డోంట్ వెయిట్ ఫర్ మీ టు డై ఐ కెనాట్ టెల్ దాన్ ఐ విల్ డైన్ ఏ మంత్ ఐ నే డై నిష్ యువర్ గా కమ్ టు సీ మీ గెట్ అవుట్ వాళ్ళందరూ వెళ్తారు ఆయన అంటే భేద బుద్ధి ఉన్నదానికి లేనిదానికి ఎంత తేడా చెప్ప శక్తి నా వ్యాఖ్యానం ఇదంతా కూడా కాబట్టి ద్వితీయానికి భయం పోతే రెండవది ఏమీ లేనప్పుడు నేను దేనికి భయపడాలి అనుకున్నా ఆయనకి భయం పోయి అలాగే మీరు కూడా భేద బుద్ధిని కనుక మీకు భయం ఉండదు అది పాఠండి క్లాస్లో and there are all that you can do before you stop. Stop.